గణపతిగువామహే ఉపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృన్ోతి సేదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరం పరా ం సహనావతు సహనౌునస్సు సహ వీర్యంకరవహ తేజస్వినీతమస్సు మావిద్విషావహై ఓ శాంతిశాంతిశ్ శాంతిత్రివైతమివతి తదితర ఇతర జిఘ్రతి నన్ను ద్వైతేన ఉపమీయమానత్వా ద్వైత్య పారమాథికత్వమితి నా చూడండి ద్వైతులు ఎవేవో పూర్వపక్షాలు లేవనెత్తుతూ ఉంటారు మీరు ద్వైత శాస్త్రాలు చూసినట్లయితే అద్వైతానికి విరోధంగా ఏవో పూర్వపక్షాలు లేవనెత్తుతారు ఆ పూర్వపక్షం అంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ పుస్తకంలో ఈ పూర్వపక్షం ఏమవుతుంది సిద్ధాంతం అవుతుంది కదండి ద్వైత పుస్తకంలో ఏమైనా ఉంటుంది ద్వైతమివ అని ద్వైతంతో పోల్చారు కనుక వేదమంత్రము ద్వైతంతో పోల్చింది కనుక పోలికనబెట్టి ద్వైతం సత్యం అయ్యి అవ్వాలి అని వాళ్ళు రాసుకుంటారు సిద్ధాంతం అది అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలుసు సిద్ధాంతం ఇక్కడి నుంచే పట్టుకొచ్చారు ఇక్కడ పూర్వపక్షంగా ఉన్న దాన్ని తీసుకెళ్ళి దాన్ని కొంచెం సెలవులు పొలవులు జోడించి కొంత సాహిత్యం జోడించి పెద్ద పెద్ద సమాసాలు ఇలాంటి సాహిత్యం జోడించి అదే వాళ్ళ పుస్తకంలో పారాగ్రాఫ్ కానీ పెట్టుకుంటారు అలా ఉంటే అలా ఉంది శాస్త్రాలు అలా రాష్ట్రం పెట్టుకున్నారు ఇంకేతనే ఒకప్పుడు టూ బుక్స్ ఆల్సో కెన్ కాల్స్ లాట్ ఆఫ్ కన్స్టిక్యూషన్ అనివే కాబట్టి పోలికను బట్టి మనం పోలికను ఇవా ప్రయోగాన్ని బట్టి అది అసత్యము అని మనమంటే ఇవా ప్రయోగాన్ని బట్టి సత్యమని వాడు అంటారు అంటే ఇదని ఆర్గ్యూ ఇది ఎనీవే యు లైక్ అన్నట్టుగా తేలుతుంది ఎనీవే ఆ పూర్వపక్షాన్ని శంకరులు ప్రస్తావించారు ప్రస్తావించి సత్యం కాదు ఎందుకంటే వాచారంభణం వికారో నామధేయమితి శృత్యంతరా కాబట్టి ఈ బట్టి నిన్న మొన్న కథ చెప్పాను ఆ కథలో ప్రతి ఘటన కూడా యథార్థమా అన్నట్టుగా లేదా ఆ కథ ఆ ఘటన ఘటనలు ఆ వర్ణన ఎలా ఉంటుంది సత్యమా అన్నట్టు లేదు ఆ పేర్లు కూడా సత్యం అన్నట్టుగా అనిపిస్తాయి భాషలో ఆ ప్రమాదం ఉంది మనస్సు భాషకి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది నామానికి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది మనస్సులో ఉండే ఒక ఐడియా దానికి రూపము అని పేరు మన ఇట్స్ అన్ ఐడియా ఆఫ్ ది మైండ్ and then this idea is verbalized using a language as a tool idantha kuda manasu yokka vyaparam idantha kuda manasu yokka account idea has an idea and it has the language to express that idea idea ke roopam ooru peru idea ke namamu ooru peru adantha kuda mind yokka structure lo untundi అది సత్యమని మనస్సు విశ్వసిస్తుంది ఇంట్లో రహస్యమేనంటే మనస్సు కల్పించుకుంటుంది తాను కల్పించుకున్నది సత్యమని విశ్వసిస్తుంది చూసారా ఇది మనస్సు యొక్క లక్షణం చూసారా అది ఎలా ఉంటుందా అదే కల్పించుకుని అది తాను చేసుకున్న కల్పన సత్యమని ఇది గాఢంగా విశ్వసిస్తుంది ఇది చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఒక ఆబ్జెక్టివ్ వ్యూతో చూసినప్పుడు అరే వీడు కల్పించుకుని భ్రమలో ఉన్నాడే అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఆ సంగతి వాడు తెలుసుకోవచ్చు ఉదాహరణకి రాత్రిపూట ఏవో నేడాది చూసి దెయ్యం అని అనుకుంటాడు అక్కడ దెయ్యమని ఎవడు కల్పించారా దెయ్యాన్ని ఎవడు చెప్పారు వీడికి దెయ్యమని ఎవడు చెప్పారో ఎవడు చెప్పలేదు దేవుడు ఏం సృష్టించలేదు ఎవడు నైబర్ చెప్పలేదు దెయ్యమని ఎవడూ చెప్పలేదు వీడికి వీడే కల్పించుకున్నాడు ఏవో వీడి మనస్సులో దెయ్యానికి సంబంధించిన వాస్తవలు ఉన్నాయి ఆ వాసనాలని బట్టి కల్పించుకున్నాడు కల్పించుకుని ఇప్పుడు మీరు చేసుకున్న కల్పన మీకు ఎలా అనిపించాలి ఇది నేను కల్పించాను అని అనిపించాలో అనిపించద్దా న్యాయంగా మీరు చేసిన కల్పన మీకు ఎలా కనపడాలి ఇది మమ ఇయం మమ కల్పన అని తెలుస్తూ ఉండాలి కదండి అలా తెలియకుండగా అది సత్యమని విశ్వసిస్తాడు అది కూడా మనస్సే కాబట్టి కల్పించేది మనస్సే కల్పనని సత్యమని విశ్వసించేది మనస్సు దట్ ఈస్ హౌ ఇట్ ఆపరేట్ మైండ్ అలా ఆపరేట్ చేస్తుంది వీడికి కళొస్తుంది కళలో ఏమని దేవుడికి దేవాలయం కట్టించిన కళొస్తుంది లేకపోతే కొన్ని ఏదో ఏదో దృష్టాంతం నూట వచ్చింది అలాగే స్లిప్ అయిపోయింది అది ఏదో నేను విన్నాను ఒక ఆయన గంట సేపు దాన్ని వర్ణిస్తుంటే విన్నాను అది నా మనస్సులో పడిపోయింది అదే స్టేజ్ మీద కూర్చొని ఆయన అరగంట సేపు చెప్పాడు దేవుడు ఎలా కనపడ్డాడు కనపడి దేవాలయం కట్టించమని ఎలా చెప్పాడు అరగంట సేపు చెప్పాడు అదంతా వింటున్నప్పుడు ఆడియన్స్ మహా చపట్లు కొట్టేస్తున్నాడు ఆయన కల్పనకంతకీ కానీ నేను అదే స్టేజ్ మీద ఉండి నేను వింటూ ఓహో దిస్ ఈజ్ హౌ హీ ఇజిన్డ్ దిస్ ఈజ్ హౌ హీ మ్యాజిన్డ్ అని నాకు ఆయన కళ్ళ దేవుడు కనపడి దేవాలయం కట్టించకొని చెప్పాడు నేను ఎండక ఎండుతో వానకు తడుస్తూ ఉన్నాను దేవాలయం కట్టించకొని చెప్పాడు అంటే ఏమిటి కళలో అలా ఎందుకు కనపడ్డాడు మనస్సులో ఈ భావన ఎండకు ఎండుతో వానకు తడుస్తూ ఒక ఎక్స్ప్రెషన్ మనస్సులో అది ఆ ఎక్స్ప్రెషను ఆయన జాగ్రత్త వ్యవస్థలో అనేక పర్యాయాలు దాన్ని ఆయన ప్రయోగించి ప్రయోగించి ఉన్నాడు తక్కువమని నిద్రలోకి వచ్చేప్పటికీ అదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ వచ్చింది అది దేవుడు అన్నాడంటాడు దేవుడు అనడానికి ముందు ఈయనో యాభై సార్లు అన్నాడు అనిచేత దేవుడు అన్నాడు ఈ దేవాలయం కట్టించాలి దేవాలయం కట్టిస్తే మనకి ఒక ప్రతిష్ట సమాజంలో మీకు ఒక ప్రతిష్ట కావాలంటే దేవుడి ప్రతిష్ట గురించి మీరు చింత చేయకండి మీకు ఏదైనా ఒక ప్రతిష్ట కావాలంటే ఓ దేవాలయమో ఓ గోపురమో ఏదో కట్టించాలి కట్టిస్తే మీ ప్రతిష్ట బాగా పెరుగుతుంది కట్టించి దేవుణ్ణి ప్రతిష్ఠించేప్పటికీ మిమ్మల్ని మీరు ఒక ఆధ్యాత్మిక గురువుగా మీరు ప్రతిష్ఠించుకున్న వారు అవుతారు దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ తెలిసి కానీ తెలియక కానీ అదంతా కూడా మనస్సు అలా అలా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది కానీ అదంతా సత్యము అని మనస్సు విశ్వసిస్తుంది సో దృష్టాంతం బహుశా అంత అంత పొలిటికల్లీ కరెక్ట్ దృష్టాంతం కాదేమో నాకు తెలీదు ఏదో యుద్ధశక్తిగా దృష్టాంతం చెప్పేశాను ఏమనుకోకండి వాట్ ఎవర్ మనస్సు తాను చేసిన కల్పనలను తానే విశ్వసించుకుంటూ ఉంటుంది అంచేతనే వాచారంభణం వికారో నామధ్యేయం అని శృతి ఆ శృతి యొక్క అభిప్రాయం అది అభిప్రాయాన్ని నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ఆ శృతి గురించి నేను మీకు ఇప్పటికి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పాను కాబట్టి ఒక కొత్త దృష్టికోణంలో అదే శృతి వాక్యాన్ని మళ్ళీ వివరించే ప్రయత్నం ఇప్పుడు నేను చేశాను శృతి వల్ల మనకేం తెలిసిందంటే ఏకమేవ అద్వితీయం ఆత్మ ఇవ ఇదం సర్వంతి సో ఈ సర్వము ఆత్మయే అని మనకు ఆ శృతి వల్ల తెలిసింది త్రా యస్మాత్ ద్వైతమివ తస్మాదేవా ఇతర సౌ తత్ అంటే తత్ర తత్ర అంటే ఆ అవిద్యావస్థ ఎందు తస్యాం అవిద్యావస్థాయాం స్వప్నావస్థాంగతో యథ ఘ్రాతేతరస్సన్నితరం గంధం ఘాన చిధ్రతి అని వార్తకారుడు వార్తం ఇప్పుడు స్వప్నం చూస్తున్నారు స్వప్నంలో మీరు గంధాన్ని ఆఘ్రాణిస్తారు అబ్బా ఇది పరిమళం చాలా బాగుందే అని అంటారు ఆ పరిమళం ఎక్కడి నుంచి వచ్చింది మనస్సే ఆ పరిమళం ఆ ముక్కు అది మనస్సే ఇది చాలా బాగుంది అని దాన్ని ఎంజాయ్ చేసే భోక్త అది మనస్సే కాబట్టి కానీ ఆ స్వప్నావస్థలో ఉండగా అరే అన్నీ మనస్సేరా అని తెలియదు ఇతరము ఘాత ఘానము ఆఘ్రానింపబడేది అన్నీ మనస్సే ఈ భేదము సత్యం కాదు అని మీకు స్వప్నావస్థలో ఉండగా తెలియదు స్వప్నావస్థలో ఉండగా నేను వేరే ఉన్నాను నా చేత ఆఘ్రాణింపబడే ఈ మాల్యము వేరే ఉన్నది నేను దాన్ని ఆఘ్రాణిస్తున్నాను అని అనుకుంటాడు అదే స్వప్నావస్థ యొక్క లక్షణం స్వప్నావస్థ నుంచి బయటకు వచ్చాక ఇదంతా కూడా కళ అంటే కల్లా కళ అంటే కళ్ళ అర్థం కల్లా అని లౌకికుడైతే అక్కడితో తాగిపోతాడు కొంచెం వేదాంతం చదువుకున్నవాడైతే ఈ కళలో ఇతరము ఇతరము ఏమీ లేదు తెలుసుకునేవాడు ఇతరము తెలియబడేది ఇతరము అనే పరిస్థితి ఏం లేదు తెలుసుకునేవాడు మనస్సే తెలియబడేది మనస్సే మనస్సు యొక్క కల్పన ఉన్నది ఆత్మప్రకాశము ఆత్మ ప్రకాశము తప్ప వేరే ఏమి లేదు అని వాడు తెలుసుకుంటాడు కానీ అది స్వప్నం నుంచి బయటకు కానీ అజ్ఞానావస్థ నుంచి బయటకు వరకు జాగ్రత్త అవస్థ కూడా స్వప్నము వంటిదే అని తెలుసుకోలేకపోతాడు అటువంటి అవిద్యావస్థ ఏం ఉంటాడు ఆ విద్యావస్థలో ద్వైతమే సత్యమని అనుకుంటాడు ద్వైతమివా ఏ పరమాత్మ చైతన్యమైతే సర్వము రూపముగా ప్రకాశిస్తోందో ఏ పరమాత్మయే ఏకము అద్వైతము పరమ సత్యమో దాని నుండి ఇతరముగా ఉంటాడు అదే అయితే పోతే సర్వాత్మ భావంలో ఉంటాడు సర్వము ఆత్మయే అనే భావంలో ఉంటాడు పరమాత్మతో ఐక్యమైనవాడు కానీ వీడికి ఐక్యం అవ్వలేదు అవిద్యావశన్నాడు కదా కాబట్టి పరమాత్మన ఇతర అసౌ వీడు సర్వవ్యాపకమైన పరమాత్మ కంటే ఇతరుడు అయిపోతాడు అవ్వాలంటే ఏదో ఒక పేరుతో కొంత కిల్లభావాన్ని పెట్టుకోవాలి దీనికి ఓ సామెత ఉంది సామెత ఏంటంటే యు నేమిట్ సో దట్ యూ కెన్ షూట్ ఇట్ డావున్ అని ఇప్పుడు ఎవరినైనా కాల్చేయాలనుకున్నప్పుడు అమెరికాలో అలా చేస్తారు వీడికి ద్వేషం ఉంటుంది ఆ ద్వేషంతో వాడిని కాల్ చేయాలి కాల్ చేయాలంటే తుపాకీతో కాల్ చేస్తాడు అదే పెద్ద విషయం ఏం కాదు గన్నుతో కాల్ చేయటం ఇలా ఇలా ట్రిగ్గర్ ఎలా అంటే వాడు పోతాడు క్షణంలో పోతాడు కానీ వీడు వాడిని షూట్ చేసేయాలంటే వాడు మనిషి ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను ఎలాంటి మనిషినో వాడు కూడా అలాంటి మనిషే అనే భావనలో ఉన్నప్పుడు షూట్ చేయలేడు అడ్డొస్తుంది ఆ భావన అందుకోసం వీడు షూట్ చేయాలంటే ఫింగర్ కదలాలి కదా ఫింగర్ కదలాలంటే చేయి కదలాలి చేయి కదలాలంటే మనస్సు చేతిని కదల్చాలి అంటే మనస్సులో ఈ శంకలేము ఉండకూడదు ఆఖరి శంక ఏమిటంటే లాస్ట్ శంక ఏమిటంటే వీడు సాతి మానవుడు వీడిని కాల్చేయడమేనా అనే లాస్ట్ శంక అది వాడు దాన్ని కూడా త్రోసిపుచ్చేస్తాడు ఎలా త్రోసిపుచ్చుతాడో తెలుసిన హీఈ్ నాట్ ఎ హ్యూమన్ దెన్ వాట్ ఈజ్ హీ హీఈ్ ఎ డాగ్ వాడికి డాగ్ అని పేరు పెడతాడు He's a dog, thunter. Dog హీజ్ అ డాగ్ అంటాడు డాగ్ అన్నాడంటే షూట్ చేసేస్తుంది అంచేతనే ఎక్స్ప్రెషన్ వచ్చింది ఏమని కాల్ హిమ్ అ డాగ్ సో దట్ యూ కెన్ షూట్ హిమ్ డాగ్ ఇది వెస్టర్న్ మూవీస్ నుంచి వచ్చింది చర్చిలు కూడా అన్నాడా Mad dog. Not dog, mad dog. డాగ్ mana india lo కూడా వీధిలో కుక్కుంటే ఈ గ్రామాల్లో అక్కడాను పది మంది పిల్లలు యంగ్ పీపుల్ పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి కర్రలు పుచ్చుకుని తరిమేసి దాన్ని కుట్టి చంపేస్తారు ఎందుకు నా కుక్కను చంపేస్తున్నారంటే అది పిచ్చి కుక్క అనేసి చంపేస్తారు అది పిచ్చి కుక్క యథార్థం కావచ్చు పిచ్చి కుక్క అయి కాకపోవచ్చు కూడా పిచ్చు కుక్క అవునా కాదా అన్నది ఒకప్పుడు సత్యం ఒకప్పుడు సత్యం కాదు పిచ్చుకుక్క కాకపోయినా ఎవడో అంటాడు అది పిచ్చికుక్క మా వాడిని గడిచిందంటాడు అంతే ఇంకా ఒక గ్రూపు ఒక గుంపు తయారవుతుంది వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని చంపేస్తారు సో చర్చిలు అన్నాడు కాల్ హిమ్ ఏ మ్యాడ్ డాగ్ సో దాట్ యూ కెన్ షూట్ హిమ్ డాగ్ దాంట్లో ఉంది ఇది అమెరికాలో బాగా వాడారు దీన్ని మ్యాడ్డాగ్ అని పేరు డాగ్ గని మ్యాడ్డాగ్ గని అనేసేయటం ఈజ్ ఏ మ్యాడ్ డాగ్ అనేస్తాడు షూట్ చేసి పారేస్తాడు అలాగే పరమాత్మ నుండి వీడు విడిపోవాలి అంటే ఏదో ఒక కిల్య భావాన్ని వీడు పెట్టుకోవాలి ఏదో ఒక కిల్య భావాన్ని పెట్టుకోవాలి తనకైనా పెట్టుకోవాలి పరమాత్మకైనా పెట్టాలి పరమాత్మకి ఏమైనా పెడతాడంటే వైకుంఠంలో ఉన్నాడు అని పెడతాడు పెట్టాడంటే వీడు వైకుంఠంలో లేడుగా వీడు హైదరాబాద్లోగా ఉంటా సరిపడింది వీడు సెపరేట్ అయిపోతుందా లేకపోతే పరమాత్మకి వైకుంఠం తర్వాత పెట్టచ్చు ముందు వీడికి వీడి పెట్టేసుకుంటే ఏమని నేను క్షత్రియుణ్ణి నేను భక్తుణ్ణి భక్తుడన్నది కూడా ఒక రకమైన ఖిల్జభావమే యోగ్యమైన ఖిల్జభావం పొందండి అది పక్కన పెట్టండి భక్తుడంటే ద్వైత భక్తుడు మూర్ఖభక్తుడు ఉంటాడే అలాగే లేకపోతే నేనేమో కర్తను ఈ కర్మను చేసే కర్తను అని ఏదో ఒక కిల్యభావాన్ని తన మీద వేసుకుంటాడు ఒకసారి ఆ కియ్యభావం తన మీద పెట్టుకున్నాడంటే లేదంటే నేను తండ్రిని కొడుకును అని కియ్యభావంలా పెట్టుకుంటాడు సో ఎప్పుడైతే ఆ కియ్యభావం పెట్టుకున్నాడో ఇతర వీడు ఇతరుడై కూర్చుంటాడు కిలయభూత ఆత్మా అపరమార్థ వీడు పరమాత్మ ఇంకా పరమాత్మ కాడు ఆ భావనకి ఎంత బలం ఉందో చూసారా అది పరమాత్మని ఒక చిన్న పెసరంత ఆత్మ కింద చేసి పారేస్తుంది వీడు కిల్య ఆత్మ అయిపోయాడు పోనీ ఈ కిళ్యాత్మ నిజంగా అయిపోయాడా అవే నిజంగా కాలేదు భ్రమే అది యథార్థమా కాదు అది పరమార్థం కాదు పరమార్థమైతే అద్వైతము పరమాత్మ కానీ ప్రస్తుతానికి వీడు అజ్ఞానావస్థయంలో ఉన్నాడు కనుక అపరమార్థమైన అంటే పరమార్థము కానీ కిల్ల ఆత్మయ ఉన్నాడు అంటే వీడికి పోలికేమిటంటే చంద్రాదేహే ఇవా ఉదక చంద్రాప్రతిబింబ అయవా పక్కన పెట్టుకోవాలి చంద్రాదేహే ఉదక చంద్రాదిప్రతిబింబ ఇవ ఆది శబ్దం చేత సూర్యుడిని తీసుకురండి చంద్రుడు సూర్యుడు లోహుడిని తీసుకోండి నీటిలో ఆ చంద్రుడి ప్రతిబింబం ఇది దీన్ని ఈ ఆర్ట్ డైరెక్టర్స్ వాడతారు మామూలుగా క్లాసికల్ మూవీస్లో క్లాసికల్ మూవీస్ అంటే అవి దృశ్యకావ్యంతో సమానం అక్కడ ఆకాశం కనపడుతూ ఉంటుంది చంద్రుడు కనపడతాడు భయం బాగుంది ఆకాశమే చంద్రుడు అనుకునే లోపల ఓ బెడ్డ వేస్తాడు హీరో దాంట్లో అది జలాశయం ఒక చిన్న ఓ బెడ్డ చిన్న గోళి ఒకటి వేస్తాడు అంటే పక్కనే ఉన్నటువంటి ఓ రాతి ముక్క తీసుకుని నేలలో వేస్తారు అలా వేస్తారు కదా పూర్తయితే అలా వేస్తారు వీగానే అలలు వచ్చి ఆ అలల్లో ఆ చంద్రుడు ఆకాశము అలా కనపడుతుంది అది ఆ బిడ్డ వేసేదాకా మనకేమనిపిస్తుందంటే యథార్థమైన ఆకాశంలో యథార్థమైన చంద్రుడు అన్నట్టుగా కనపడుతుంది ఆధాహై చంద్రమా అంటూ పాటలో అలా చూపించాడు మంచి నవరంగని మా చిన్నప్పుడు సినిమాలో చూపించాడు అలాగా సో అష్టమి చంద్రుల్ని చూపిస్తాడు అలాగా అలా బిడ్డ వేయగానే ఇది ప్రతిబింబం అది మనకు మనకు అనిపిస్తుంది అనిపించే లోపల ఈ లోపల అసలు చంద్రుడిని అసలు ఆకాశాన్ని చూపిస్తాయి అలాగే కాబట్టి ఒక కొద్దిసేపైనా ఓదు సెకండ్లో పది సెకండ్లో మొత్తం ఆడియన్స్ అందరూ కూడా ఆ ప్రతిబింబ చంద్రుడే యథార్థ చంద్రుడని భ్రమపడుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఉపాధి ప్రతిబింబము ప్రతిఫలించినటువంటి ఆత్మచైతన్యము ఆ కిల్య ఉపాధి ఎందు ప్రతిఫలించిందంటే కిల్య భావం వచ్చేస్తుంది దానికి ఆ ఉపాధి నెత్తి మీద వేసుకుంటాడు నేను ఇది నేను అది అనే ఉపాధి నెత్తి మీద వేసుకోగానే అఖిల భావంతో కూడిన ఏ ఆత్మగలదో ఇతరము అది సత్యం అనిపిస్తుంది వీడికి ఆ ప్రతిబింబము తప్ప ఇంకేమీ కాదు ఇమేజ్ ఇది ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఎన్ ఇమేజ్ ఇమే అంచేతనే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం మనం ఒక జీవితం అంతా కూడా ఆ ఒక ఇమేజ్ యొక్క జీవితం ఉంది ఆ ఇమేజ్ ఉన్న జీవితం తప్ప దానికి సత్యానికి అసలు ఏమీ సంబంధం లేదు సత్య ఆత్మకి మీరు జీవితం పేరుతో వచ్చే ఒడిదుడుకులు కానీ హెచ్చుటకులు కానీ లాభ నష్టాలు కానీ దేపజేయాలు కానీ సుఖ దుఃఖాలు కానీ ఏమీ సంబంధం లేదు సత్య ఆత్మకి ఇవన్నీ కూడా ఆ ఇమేజ్ చుట్టూ ఉంటాయి అంటే అక్కడుండే చంద్రుడికి ఏమీ సంబంధం లేదు ఈ నీళ్లలో ప్రతిఫలించే చంద్రుడికే కదలిక కదలకపోవడం బాగుండడం బాగులేకపోవడం అందంగా ఉండడం అందంగా లేకపోవడం అన్నీ ఆ చంద్రుడికే ఈ ప్రతిబింబానికే సో చాలా చిత్రంగా ఉంటుంది ఇది చెప్పడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది విని ఆశ్చర్యంతో తలపంకించడం కూడా గొప్ప సంస్కారవంతుడు మాత్రమే చేయగలుగుతాడు వేదాంత సంస్కారం ఉన్నవాడు మాత్రమే దట్ ఆ కియ్యభావంతో కూడిన పరిచ్ఛిన్న ఆత్మ అది ఒక ప్రతిబింబము అది మిథ్యా కనబడేదే కానీ ఉన్నది కాదు అని గొప్ప సంస్కారం ఉన్నవాడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు ఎందుకంటే లోకంలో జనులు అజ్ఞానులుగా ఉంటారు అంటే ఇప్పుడు ఏదో లోకాన్ని పట్టుకుని నేను అనుకోదు నేను తిరగట్లేదు నేను ఇంకా మేకింగ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ లోకంలో జనులు అజ్ఞానంతో నిండి ఉంటారు వాళ్ళలో వివేకము ఉండదు ఆత్మవిచారము అసలే ఉండదు వివేకం ఉండనే ఉండదు ఆత్మవిచారం చెయ్యనే చెయ్యరు ఏదో తీర్థయాత్రలు ఇదేది అంటారు పూజలు అంటారు పురస్కారాలు అంటారు ఏదో పుణ్యం అంటారు పాపం అంటారు ఇక్కడ అక్కడ నాలుగు మునకలు వేసి తప్ప ఆత్మవిచారము వివేక జ్ఞానము ఇవేమీ ఉండవు అంతఃకరణ శుద్ధి గురించి ఆలోచించరు రాగద్వేషాలకి లేకుండా ఉండాలి శత్రుమిత్ర భావానికి అతీతంగా ఉండాలి అని ఇలాగంటే ఆత్మ గుణములు ఏవైతే ఉంటాయో వీటి గురించి ఆలోచించరు కానీ ఒళ్ళు హోనమైపోయేట్లాగా రోజంతా కూడా దొల్లేస్తూ కర్మ చేసేస్తారు కర్మ చేసి సాయంకాలం అనేప్పటికీ తోటకూరకాళ్ళలాగా అలిసిపోతాడు కర్మ చేసి చేసి చేసి అంతే తప్ప కర్మ చేసేయడం పుణ్యం పోగొట్టేయడమే కానీ అసలు వివేకము ఆత్మ విచారము అనేవి జనులు ఎందు సుతరాము ఉండదు వాళ్ళు అంచతనే జనులు ఎలా ఉంటారంటే లోకంలో జనులు ఈ జగత్తు సత్యమని భ్రమపడుతూ ఉంటారు ఈ జగత్తు సత్యము ఆ జగత్తులో చిన్న భాగంగా ఉన్న ఈ పరిచ్ఛిన్న ఆత్మ ఇతర ఇది కూడా సత్యమే అండి అని ఆ రకంగా ఇది ఈ అజ్ఞానజనుల యొక్క జీవితము వాళ్ళ యొక్క దృష్టికోణము వాళ్ళ యొక్క సంస్కారాలు వాళ్ళ భావజాలము ఎలా ఉంటుందంటే నేను మొన్న కథ చెప్పాను చూడండి ఆ కథలా ఉంటుంది ఆ కథని తల్లికి చెప్తూ ఉంటుంది తల్లి చెప్తున్నప్పుడు తల్లికి తెలుసు ఇదంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ తప్ప దీంట్లో ఏమీ సత్యం ఏది సత్యం కాదు ఏ ఘటనా సత్యం కాదు ఏ పాత్ర సత్యం కాదు అని తల్లికి తెలుస్తూ ఉంటుంది కానీ పిల్లవాడికి తెలియదు పిల్లవాడు చాలా డ్రామాటిక్గా ఆ పాత్రలన్నీటిని సత్యం అనుకుంటాడు ఆ ఘటనలన్నీ కూడా సత్యమని అనుకుంటాడు తల్లి ఏం చేసిందంటే ఒక పేరు ఇచ్చింది ఒక రూపాన్ని పెట్టి ఒక పేరు పెట్టి ఒక ఐడియాని అందజేసింది వస్తువు ఏం లేదు అంత గాలి దాన్ని ఇంగ్లీష్లో ఎయిరి ఏమంటారు గ్యాస్ అంటారు ఎయిరీ నథింగ్ అంటారు ఎయిరీ నథింగ్ గాలి మూటగట్టి గాలి పోగేసి ఒక పెద్ద వృత్తాంతాన్ని నిర్మాణం చేసింది గాలి పోగేసి ఎయిరీ నథింగ్ అలా అలాగా కల్పనలు చేసుకుంటూ పోతారు ఏవేవో స్టోరీలు అల్లుకుంటూ పోతారు ఈ స్టోరీలన్నీ సత్యం అనుకుంటారు సో విచారం అనేది ఏమీ చేయరు సో అదేవిధంగా ఆ కథలో ఎలా అయితే తల్లి ఈ అవస్తువు అంటే సత్యంగా లేనిదానికి నామరూపాలనిచ్చి ఒక భ్రమను కలిగించి ఆ పిల్లవాడిని నిద్రపోగొట్టేట్లా చేసిందో మనం కూడా జీవితంలో మన మనస్సు కూడా అజ్ఞానము చేత నామరూపములకు కల్పితములైన నామరూపాలకి అవి భ్రాంతులు భ్రమలు ఇల్యూషన్స్ అవన్నీ కూడా వాటికి సత్యత్వాన్ని అంటగట్టి మనస్సు అలా అతలాకుతలమవుతూ ఉంటుంది సో ఇప్పుడు లోకంలో జీవులు తమ తమ ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటారు ప్రారంభాధీనంగా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు వీడు ఏమనుకుంటాడంటే ఎవరో కొంతమంది జీవులు ఏడాల వీళ్ళు నా అని పేరు పెట్టుకుంటాడు నా వాళ్ళు కొడుకోవచ్చు కోడవచ్చు భావమరదు కూడా అవుతాడు ఒకప్పుడు ఈ నావాడు అన్నవాడు సో ఆ విధంగా వీళ్ళు డజన్ మంది నా వాళ్ళు అని పెట్టుకుంటాడు డజనే మా ఆరు బిలియన్లో ఏడు మానవులు ఉన్నారు ఈ మానవులందరూ భవిష్యత్ ఏమిటి వీళ్ళందరూ సుఖంగా ఉంటారా దుఃఖంగా ఉంటారా అనే ఆలోచన వీడికి రాదు వీడెదన్నా హౌ టు వర్రీ బిగ్ బిగ్ వర్రీ అయితే అసలు ఏమి సమస్య కాదు ఉదాహరణకి భారతదే ఈ ఎండలు ఎలా కాస్తున్నాయి కదా మధ్యప్రదేశ్లో వాళ్ళందరూ పాపం ఏం కష్టపడుతున్నారో అని మీరు వర్రీ అయ్యారనుకోండి దానివల్ల మీ మనసుకి దుఃఖం కలగదు ఆ బాగుంటుంది ఎప్పుడు కూడా వర్రీ బిగ్ ఇఫ్ యూ హ్యావ్ టు వర్రీ వరీ బిగ్ Don't worry worry small. small డోంట్ వరీ స్మాల్ వెర్రీ స్మాల్ అంటే ఏమిటి నేనేమైపోతాను నేనేలాఖరి దాకా బతుకుంటానో బతుకున్నాను అని వరీంగ్ ma లేకపోతే మా అబ్బాయి ఎంసెట్ ప్యాస్ అవుతాడో ప్యాస్ Very వెరీ వరీంగ్ స్మాల్ there is ఈజ్ ఎ వే ఆఫ్ వరియింగ్ బిడ్ నేను చూశాను అక్కడ యుఎస్లో గోర్ అని ఒక యాల్ గోర్ అని ఒకతను ఉన్నాడు అతను అవి బాబోయ్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి భూమండలమంతా అని వర్రీ అయిపోవడం ప్రారంభించాడు అంతటా భూమండలం అంతా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి అతను ఉపన్యాసం చెప్తాడు ఆ ఉపన్యాసం గంటసేపు చెప్తాడు ఆ గంటసేపు కూడా ఇదిగో ఇక్కడ ఇంత టెంపరేచర్ పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ఎలుగుబంటలకు జీవితం లేకుండా పోయింది ఇక్కడ ఈ ఐసు కరిగిపోయింది అక్కడ నీళ్లు పెరిగిపోయాయి అని అలా బెంగ బెంగ బెంగ అంత గంటసేపు బెంగే న్యూయార్క్లో బెంగైపోయినా ఉంటుంది టొరాంటోకి వెళ్ళిపోయిన వెళ్ళి అక్కడ బెంగపడిపోతాడు అక్కడి నుంచి బీజింగ్ వచ్చేసి ఇక్కడ బెంగపడిపోతాడు ఢిల్లీ వచ్చి బెంగపడిపోయాడు టోక్యో వెళ్ళి బెంగపడిపోయాడు ఇలాగ మొత్తం అన్ని దేశం అంతా ప్రపంచం అంతా తిరిగి బెంగపడిపోయి బెంగపడిపోయి చేసేప్పటికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయనకు ఫోన్ వచ్చింది ఇంకా ఫోన్ వస్తుందేమో అని ఎదురు చూశాడు చెప్పాడు ఆయనే చెప్పాడు ఫోన్ వచ్చింది ఏమో నాలుగైనా ఫోన్ రాలేదు నోబుల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ రిలీజ్ అవుతుంది వాళ్ళు రహస్యంగా అట్టబెడతారు నాలుగైనా ఫోన్ రాలేదు సరే మనకి ఏడాది రాలేదు అని అనుకున్నాడు కానీ నాలుగున్నరకి ఫోన్ మోగింది డౌట్ వచ్చింది ఇతనికి ఏం నాకు వచ్చిందాన్ని ఫోన్ ఎత్తితే ఎస్ ఈ గాట్ నోబల్ ప్రైజ్ బెంగంటే అలా పడాలి అలా బెంగపడాలి కానీ చిన్న చిన్న వాటికి బెంగపడకూడదు సో వీడు కొడుకు గురించి కూతురు గురించి ఓ డజన్ మంది గురించి అలా బెంగపడుతూ ఉంటాడు వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు వాళ్ళు ప్రార్థాసీనంగా సుఖాన్ని దుఃఖాన్ని రొమ్మించని అనుభవిస్తారు వీడు వాళ్ళ గురించి బెంగపడుతూ ఉంటాడు అదంతా సత్యం సో ఇదంతా నామరూపాలు అని వాడు అనుకోడు ఇదంతా ఇమేజ్ తప్ప ఏమీ కిల్యభావం తప్ప దీంతో ఏమీ వాస్తవం లేదని అనుకోడు సో దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటేనండి నామరూపాలు అవి వాస్తవంగా ఉండవు దే డి నాట్ ఎగ్జిస్ట్ నామరూపాలు ఎగ్జిస్ట్ కావు అవి కేవలము మన మైండ్ యొక్క ఊహా కల్పితములు మాత్రమే ఊహాకల్పనలు తప్ప అవి ఎగ్జిస్ట్ కావు ఇప్పుడు నా కుమారుడు వాడి సుఖదుఖములు అని విరూహించుకుంటాడు అలాగే ఉండదు అక్కడ ఏముంటుందంటే ఒక జీవుడు ఉంటాడు వాడు ప్రారంభాధీనంగా సుఖ ఆ ప్రవాహంలో అనుభవించుకుంటూ పోతూ ఉంటాడు అదే ఉంటుంది అంతేగాని అహం సకలహ అహం వికలహ అనేది ఏం ఉండదు అలాగే అదంతా వీడి కల్పనే అలాగే ఏదో వజ్ర పొంగరమో ఏదో పెట్టుకుంటాడు పెట్టుకుని వీడు ఊహించుకుంటూ ఉంటాడు నేనేమో ఈ వజ్ర పొంగరం పెట్టేసుకుని నేను చాలా అదృష్టవంతుడిని నాకి ఈ నాక నాకు అదృష్టాన్ని తీసుకొస్తుందని ఊహించుకుంటూ ఉంటాడు వాస్తవంలో వీడు అనుకుంటున్న అదృష్టం అదృష్టము కాదు దురదృష్టం దురదృష్టము కాదు వీడికి జీవితం రహస్యం వీడికి అర్థం కాదు ఈ రదన్నో ఈ లైఫ్ డజెంట్ ఫంక్షన్ లైక్ దాట్ లైఫ్ హ్యాజ్ ఏ డిఫరెంట్ డైనమిక్స్ అదో మహాప్రవాహంలో పోతూ ఉంటుందండి అది వీడు అనుకున్నట్టుగా వెళ్ళదు వీడి వజ్ర పొంగడానికి వీడి సుఖ ఏమీ సంబంధం లేదు కానీ వీడు ఒక భ్రమలో ఉంటాడు కాబట్టి చాలా చాలా కల్పన కల్ప నామరూపములన్నీ కల్పనే నామరూపాలకి ఏమాత్రము వాస్తవికత ఉండదు తర్వాత ఈ ఊహ ఏం చేస్తుందంటే ఈ కల్పన మానసికమైన కల్పన ఏం చేస్తుందంటే ఆ నామరూపాలకి ఒక విచిత్రమైన పవర్ని ఇస్తుంది ఒక విచిత్రమైన శోభని ఒక విచిత్రమైన ఊ విచిత్రమైనటువంటి వాస్తవికతని ఒక అద్భుతమైన విచిత్రమైన సౌందర్యాన్ని వీడు ఊహించుకుంటాడు ఈ రకమైన ఆభరణం పెట్టుకుంటే కొన్ని ఆభరణం ఎందుకులేండి కొన్ని ఈ రకమైన డ్రెస్సు వేసుకుంటే నేను చాలా శోభగా ఉంటాను ఈ రకమైన హెయిర్ స్టైల్లో నేను చాలా శోభగా ఉంటాను అని ఏదేదో ఊహించుకుంటాడు ఆ ఊహలో ఏమాత్రమో ఆ వాస్తవికత ఉండదు వెరీ ఊ ఈ ఊహాకల్పితములైనటువంటి నామరూపములన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుకు విచిత్రం అంటే వాటిలో మిజి మ్యాజికల్గా ఉంటాయి ఎందుకంటే వాటిలో వాస్తవికత రూపాయిలో నయా పైసంత కూడా ఉండదు కానీ అవి మహాసత్యములుగా వీడిని ఆడిస్తూ ఉంటాయి అలా ఉంటుంది నామరూపాత్మకమైన ప్రపంచము అంటే చాలా డేంజరస్ అండి ఉదాహరణకి స్వర్గం అంటాడు స్వర్గం అనే మాట అది అది విన్నప్పుడు జనం ఎలా రెస్పాండ్ Yes, there is ఈజ్ place there టెక్ విఆర్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్ట్ గోదేర్ అన్న లెక్కలో వెరీ ట్రూ అన్నట్టుగా రెస్పాండ్ అవుతారు అది సో ఇట్ ఇట్ ఈజ్ that is how they respond. రెస్పాండ్ అలాగే నదులు no dune nadi nadi it is an imagination of the mind there is no nadi there is only apaha ante yedu undo meku comparison kosam cheppaa there is no river there is only waters kane river experience chesukuntadu ee river lo konni rivers manavi konni manavi kavu ani vaati meda ippudu kaveri kaveri river ante Um, apartmentians they don't like it because our river ne kabjalo pettukunnaru in karnataka vallu and edo something like that samme neellu ekkada neellu yer e river lo neellu aina so arakamga aa uh, ippudu evado uh, monu evado annadu uh, polavaram gurinchi diksha chestanu annadu వాళ్ళ దీక్ష అనేది అయిపోయింది మళ్ళీ నిన్న వాడుతొచ్చింది పోలవరం పొలం ఆపేయమని చెప్పేసి వాడుతొచ్చింది ఇదంతా ఈ పోలవరం పోలవరం పోలవరం అని ఎవరు పోలవరం అనేది అసలు బాగుంది ఇదంతా కూడా ఎలా అనిపిస్తుందంటే అదేదో సత్యంగా అనిపిస్తుంది చే వేళ ప్రాణహిత అంటే వీళ్ళు ఏదో అలరి పోతూ ఉంటారు అక్కడే ఉండదు నీళ్ళు లేవు ఎక్కడో సో ఇదంతా కూడా ఒక మహాకల్పన సో ఏం చెప్పమంటారో దీన్ని నేను వర్ణించడం కూడా కష్టం ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పనలు వీటికి ఉన్న వాస్తవికత ఎంతటిది అంటే మీ స్వప్నంలో మీరు చూసే ప్రపంచ విషయాలు ఎంత వాస్తవము ఇవి అంటే సుతరాము కల్పితము ఏమీ వాస్తవికత లేదు కానీ వీడేమనుకుంటాడు అవన్నీ సత్యం అనుకుంటాడు ఒకవైపునే ఇంకోవైపున తాను కల్పించుకున్న కిల్యభావము సత్యం అనుకుంటాడు దాంతో ఒక డివిజన్ నిర్మాణం చేసుకుంటాడు మానవుడు ఒక డివిజన్ నిర్మాణం చేసుకుని ఆ డివిజన్ చుట్టూ ఒక మతాన్ని నిర్మాణం చేస్తారు ఆ డివిజన్ చుట్టూ మతాన్ని నిర్మాణం చేస్తారు చాలా చిత్రంగా ఉంటుంది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇతరు ఘాత ఇతరేణ్రాణేన ఇతరం ఘాతవ్యం జిఘ్రతి ఘ్రాత అంటే ఆఘ్రాణించువాడు వాడు వేరు ఘ్రాణము అది వేరు మళ్ళా ఆఘ్రాణించువాడు వేరు ఘ్రాణం వేరు ఘ్రాతవ్యము అంటే వీడి చేత ఆఘ్రాణించబడేది అది వేరు జిఘ్రతి ఒక ప్రాసెస్ ఒక కర్మ ఒక క్రియ అది వేరు అని ఈ విధంగా వాడు ఒక క్రియని కల్పిస్తాడు ఆ క్రియ చుట్టూ కార్యక్రమాలను కల్పించుకుంటూ పోతాడు సో దీంట్లో చిత్రం ఏంటంటే ఇదంతా కూడా ఒక టైం బౌండ్ ప్రాసెస్ కింద కనపడుతుంది మీకు కళ ఉందనుకోండి కళ ఎంతసేపు ఉంటుంది ఒక పదిహేను నిమిషాలు ఉంటుంది ఇట్స్ ఎ ఫ్లో వేర్ ఇప్పుడు ఫ్లో అంటే ఫ్లో ఆఫ్ వార్క్ ఫ్లో ఆఫ్ ది మైండ్ వేర్ ఇన్ టైమ్ Time is flowing. Along with the flow of time, the mind's flow happens. In fact, both are the same flows. Time-yokka flow pravahameh, manasya-yokka pravahanga bhashishtmih. In fact, time-yokka manasya-yokka category-yitapha, in-game-yitapha. So, ii pravahang lo, oka ghrata, ghrataviyamoh. Allah runnupai ke last time. Arunlintani kalipedi, ఘానము అనే ఒక ప్రమాణము ఒక ఇంద్రియము ఆ రెండింటినీ కలుపుతుంది ఒక డైపోల్ డైపోల్ అంటే కలుస్తుండాలి లేకపోతే డైపోల్ అనరు ఓ పోలు అటు వేలాడుతో ఇంకో పోలు ఇటు కొట్టుకుపోతుంటే వాటిని డైపోల్ అనరు ఆ రెండు కలుసుండాలి వాటిని కలిపేది ఒక ఘానము అనే ఒక ఇంద్రియము ఇదంతా కూడా ఒక ఫ్లో అంటే ఒక క్రియ సో ఇదంతా కూడా జ్ఞాత జ్ఞేయము జ్ఞానము ఇవంతా కూడా ఒకేసారి పైకి వస్తాయి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ వన్ గో పీస్ పీస్ కింద రావు అన్నీ ఒకేసారి పైకి వస్తాయి పైకొచ్చి ఈ డివిజన్ అంతా సత్యమా అన్నట్టు అనిపిస్తుంది ఆ ప్రవాహంలో ఆ ప్రవాహం అయిపోయిన వెంటనే ఈ మొత్తం డివిజన్స్ అన్నీ కూడా మళ్ళీ విలీనమైపోతాయి అవి ఏ ఎరుక నుంచి ఒకేసారి పైకొచ్చాయో ఏ ఎరుకలో మళ్ళీ విలీనమైపోయాయో ఆ ఎరుక కాలము ఉండదు దాని ఎందు ప్రవాహము ఉండదు చలనము ఉండదు ఎప్పుడైతే కాలము లేదో ప్రవాహము లేదో చలనము లేదో అప్పుడు భేదము ఉండదు చూసారా భేదం ఉండాలంటే మీకు ప్రవాహం ఉండాలి చలనం ఉండాలి అన్నీ ఉండాలి ఇప్పుడు సినిమా తెర మీద మీకు ఆ మొత్తం దృశ్యాలు ఆ భేదములు అన్నీ కనపడాలంటే అక్కడ రీలు గిరగిరగిర తిరుగుతూ ఉండాలి సపోజ్ ఆ రీల్ని ఆపేశారనుకోండి చక్కగా దీపం వెలుగుతో రీల్ని ఆపేస్తే సినిమా తడి మీద ఏమిట్రా చల్లగా ఆ ప్రకాశం తప్ప ఏమీ లేదేమిటి అని అనుకుంటాడు ఆ తిరుగుతూ ఉండాలి అది ఆ తిరుగుతున్నప్పుడే హీరో ఉంటాడు విలన్ ఉంటాడు హీరోయిన్ ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది ఫైట్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ తిరుగుతూ ఉంటాయి అబ్బా వీడు ఎంత బాగా యాక్ట్ చేశాట్రా అని అది ఉంటుంది యాక్షన్ ఏం బాగులేదు అని ఉంటుంది హాస్యం ఉంటుంది శృంగారం ఉంటుంది కరుణ ఉంటుంది అన్నీ ఉంటాయి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి అయితే ఈ ఘ్రాత ఘ్రాతవ్యము ఉంటే ఒక వెర్గ్ పట్టుకుని అంటున్నాము జనరల్గా చెప్పాలంటే జ్ఞాత జ్ఞాతవ్యము ఈ రెండు కూడా అవి ఏమిటవి వాట్ ఆర్ దే జ్ఞాత వాట్ ఈస్ ఇట్ అంటే అది మనస్సు యొక్క ఒక కల్పన ఇట్స్ అన్ ఐడియా ఇన్ ది మైండ్ ఏమంటే జ్ఞాతవ్యము తెలియబడేది తెలియబడేది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు సపోజు నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు ఎక్కడొస్తే సమ్ దృష్టాంతం ఎక్కడొచ్చి కొంచెం కల్చరల్ దృష్టాంతం చెప్తున్నాం మరొకటేం కాదు ఇప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నీరు ప్రవహిస్తూ మీరు ఒడ్డు మీద నిలబడతారు గోదావరి అని Where is gaudhavari? What gaudhavari? Where gaudhavari? It is all in your mind. How do you? In this moment, when you look at gaudhavari, you have to put the money in the bucket, and you have to put it in the bucket and you have to put it in the bucket. You have to put it in the bucket and you have to put it in the bucket. What is the problem? It is all your imagination. <laughs> you are just imagining things. there all ideas in the mind and yeah, tarvata ee snanam cheyivadu snata is it the real self no is it not the real self it is image only pone ai image lo real self evuna kodugopa unda ante emandi ela unda ante unde ledha ante ledhu mutsthani sarva bhutani natha mutsthani bhutane tar idantha maya ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు నీళ్లలో చంద్రుడు ఉన్నాడు ఈ నీళ్లలో చంద్రుడిలో అసలు చంద్రుడు ఉన్నాడో లేదో మీరు తేల్చి చెప్పండి నాకు నేను మీకు ఈ ప్రశ్నకి సమాధానం మీరు తేల్చండి పెద్దలు ఈ నీళ్లలో చంద్రుడులో అసలు చంద్రుడు ఉన్నాడా లేడా చెప్పండి మీరు చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏం చెప్తారో చెప్పండి చూస్తాను మీరు ఉన్నాడని చెప్పడానికి లేదు లేడని చెప్పడానికి లేదు ఆలోచించండి ఆలోచించాలి విచారం చేయాలి ఉంటే ఏదో అందరూ అంటున్నట్టుగా పోవడం కాదు అధ్యతనే శ్రీకృష్ణుడు అన్నాడు మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని పశ్చమే యోగమైశ్వరం ఈ విచిత్రం చూసావా ఈ మాయి చూసావా అది అన్నాడు కాబట్టి ప్రతిబింబ చంద్రుల్లో అసలు చంద్రుడు ఉన్నాడా లేడా హౌ కెన్ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఉన్నాడు అంటే ఉన్నాడు లేడు అంటే లేడు వెరీ డిఫికల్ట్ కాబట్టి జ్ఞాత జ్ఞేయము ఇక్కడ ఘాత జ్ఞాత ఆ జ్ఞాతలో యథార్థమైన ఆత్మ ఉందా ఇట్లా నెవర్ సే ఇట్ ఈజ్ సత్య ఇట్ ఈస్ నా ఆ జ్ఞాతయే యథార్థమైన ఆత్మయా కాదు వాస్తవమైన ఆత్మ దాని ఎందు ఉన్నదా అంటే చూడండి ఉందంటే ఉందనుకోండి లేదంటే లేదనుకోండి అంటే సో మీరు ఒక్కటి గమనించాలండి ఇప్పుడు ఈ తెలివి వచ్చినప్పుడు ఆ చేతన జాగ్రత్త చేతన అని ఉంటుందంటే వేకింగ్ కాన్షియస్నెస్ మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి దేనిలో దేనివల్ల తెలుస్తున్నాయి మీకు తెలివి వచ్చింది కాబట్టి తెలుస్తున్నాయి ఆ తెలివి జాగ్రత్తవస్థ యొక్క తెలివి అది ఒక ఫీల్డ్ అదే ఒక క్షేత్రం ఆ క్షేహము ఆ క్షేత్రంలోనే ఉంటుంది తెలుస్తూ ఉంటుంది కదా దేహానికి ఉండే ఆరోగ్యము తెలుస్తూ ఉంటుంది అది ఆ క్షేత్రమే దేహానికి ఉండే అనారోగ్యం కూడా ఆ క్షేత్రమే బంధువులు మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఆ ఉంటాయి తెలిసిందండి ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు ఇప్పుడు బాగుమర ఎక్కడుంటాడు ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటాడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఎక్కడుంటాయి ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటాయి బ్రహ్మ విద్యాపుటీలో క్లాసెస్ ఎక్కడుంటాయి ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటాయి పుణ్యపాపాలు దాంట్లోనే ఉంటాయి సుఖ దుఃఖాలు దాంట్లోనే మానావమానాలు దాంట్లోనే మంచి బ్యాంక్ అకౌంట్ చాలా బాగుంది అది దాంట్లోనే బ్యాంక్ అకౌంట్ బాగులేదు అది దాంట్లోనే రూపాయి విలుమ ఘోరంగా పడిపోతుంది మీరు గమనిస్తున్నారా అది కూడా దాంట్లోనే కాబట్టి ఇది ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏమండి మీ దేహము దేంట్లో ఉంటుంది ఆ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటుంది నేను ఫలానా నేను తండ్రిని తల్లిని కొడుకును కూతురుని నేను వర్ణం వర్గం కులం మతం భాష ప్రాంతం ఇవన్నీ దేంట్లో ఉంటాయి ఆ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లోనే ఉంటాయి నిధ్రలో ఉండవు ఆ ఫీల్డ్లోనే ఉంటాయి ఏముండవు అర్థమైందండి ఇప్పుడు సూత్రమోహం చెప్తున్నా మీరు గమనించండి ఏదైతే ఆ జాగ్రత్త చేతన యొక్క క్షేత్రంలో ప్రకాశిస్తుందో అది ఆత్మకాదు దాంట్లో ఏది ప్రకాశిస్తే అది ఆత్మ కాదు కర్త కర్మ క్రియా అన్ని దాంట్లో ప్రకాశిస్తాయి అవేమీ ఆత్మ కాదు ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లో ప్రకాశించేది ఏది కూడా ఆత్మ కాదు తర్వాత జ్ఞాత జ్ఞేయము ఒక ప్రమాణము జ్ఞానము ప్రమాణము ఇవన్నీ కూడా అవి సత్యములు కావు అవి యథార్థములు కావు అవి కేవలము మెంటల్ కన్స్ట్రక్ట్స్ అంట అంటే అవి మానస కల్పనలు మాత్రమే మనస్సు యొక్క చలనంలో మీకు అలా భాషిస్తూ ఉంటుంది ఆ అలవాటిని బట్టి అలా భాషిస్తుంది అంటే వాటిల్లో వేటిల్లోనూ కూడా వాస్తవికత లేదు ఇతర ఇతరం ఇది కారక ప్రదర్శనార్థం జిఘ్రతీతి క్రియాఫలయోహ అభిధానం అది ఇప్పుడు ఇతర ఇతరం అనేది కారకాలని సూచించటం కోసం చెప్పారు ఇతరుడు ఇతరమును అని రెండింటితో ఆపేయద్దు ప్రదర్శనార్థం కారకాలు ఎలా ఉంటాయా అని ఒక సూచన కోసం చెప్పారు ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు ఇలస్ట్రేటివ్గా చెప్పారు కానీ ఎగ్జాస్టివ్ కాదు ఇతర కారకములు ఉంటాయి ఇతరుడు ఇతరమును ఇతరముతో ఇతరము కొరకు ఇతరము నుండి ఇతరమునందు తెలుసుకుంటాడు అని మొత్తం కారకాలన్నీ దాంట్లో పెట్టుకోవాలి ఎన్ని కారకాలు ఉన్నాయో అన్ని కారకాలు తీసుకోవాలి కేవలం రెండే అని అనుకోవద్దు అలాగే జిగ్రతి అని క్రియ వేస్తాడు ఆఘ్రాణిస్తున్నాడు అఘ్రాణిస్తున్నాడు తెలుసుకుంటున్నాడు అక్కడ ఆఘ్రాణముంచుట అనేది ముక్కుతోటి మీకు ఆఘ్వాణిస్తున్నాడు అనే క్రియ ఎప్పుడైనా ఆలోచించారా ఆ క్రియ గురించి ముక్కుతోటి నేను ఆఘ్రానిస్తున్నాను అని మీరు అనుకుంటారు మీరేమీ ఆఘ్రానించరు ఆఘ్రాణము ఇట్ హ్యాపెన్స్ ఇప్పుడు ఇది మళ్ళీ నేను ఆఘ్రానిస్తున్నానా లేకపోతే ఆఘ్రాణం అవుతూ ఉంటుందా అవుతూ నేను పాఠం మానేసి ఇదిగో ఇప్పుడు నేను ఆఘ్రానిస్తాను అన్నప్పుడే ఉంటుందా అగ్నము అలాగేం కాదు పాఠం దాన్ని పాఠం నడుస్తున్నా ఇది ఇప్పుడే అఘ్రానించినట్టే లేనట్టా అలాగేం కాదు కాబట్టి ఆ అనేది కూడా ఒక క్రియ అది కూడా చైతన్యంలో కల్పితమైన ప్రవాహమే సినిమా తెర మీద వాడు పరిగెత్తుతున్నాడు అంటారు ఏమిటి పరుగు అది సత్యమా ఏమన్నా వాడు సత్యం కాదు వాడు వాడు చేసే పరుగు కూడా సత్యం కాదు సత్యం కాదుగా కాబట్టి అలాగే ఈ క్రియ ఆ క్రియ యొక్క ఫలం ఉంటుంది ఏమిటి ఆ ఫలము జ్ఞానము క్రియ యొక్క ఫలము జ్ఞానం ఎందుకంటే ఆధ్రానించటంలో గంధ జ్ఞానము ఫలం సో ఇది మల్లెలు అదే మల్లె కల్పితమైనప్పుడు మల్లెలు మల్లెల యొక్క గంధము అతి మాత్రం కల్పితం కాదు ఇంకా మీరు ఆ రకమైన జ్ఞానం కలిగినప్పుడు ఆ వాసనని బట్టి దానికి మల్లె అని పేరు పెట్టుకున్నారు ఇదంతా కూడా అది ఏమిటవుతుందంటే ఆ వాసన యొక్క బలం చేత అవన్నీ యథార్థమని అనిపిస్తాయి ఎలా అనిపిస్తాయంటే అలవాటు బట్టి ఆ పిల్లవాడు ఓహో ఆయన అభావనగరంలో ఇల్లు కట్టుకున్నాడా ఆ ఇల్లుదేమో గోడలు లేవా ఓహో అలాగంటే ఇల్లా అది మంచి ఇల్లు అనే వాడు ఆ పిల్లవాడు